లు ప్రభవ దేవా ప్రభావ మనం సచులెక్క నిలబెట్టిన ప్రభా నీకు బంధనాలు పొబ దేవా ప్రభావం ఇంత మంచి అవకాశం ప్రభా మరి ఎవరిడే ప్రభావ మరి నీ యొక్క సన్నిధుల పొబ మరి యొక్క మరి యొక్క దేవాయ ప్రభ ప్రతిదీ నేర్చుకోవాలి ప్రభావ సోమరిలాగా జీవించడానికి వీలేదు ప్రభా మేము చురుకుగా ప్రతి పని చేసుకోవాలా ఆ విధంగా మమ్మల్ని నడిపించాను ప్రభా దేవాయిత ప్రభా ఇంకా ఏదైనా ఆచేక తీసుకుండి ఈ సన్నిధిలో ప్రభావ చక్కగా ఎదుగుటకు మీరు మాకు సహన ఇచ్చాను ప్రభావ మేము వెళ్ళవేళ్ళ వెలుగుతూనే ఉండాలా ప్రభా రేవాయి ప్రభా అనేకులకు సత్యం ప్రకటన చేయాలా ప్రభా అయితే మర మీరే మళ్ళీ ఉండి నడిపించుకుని ప్రార్థిస్తుంటండి దేవాయిత ప్రభా ఈ ప్రార్థన అంతకు ప్రభా మీరే తోడో నడిపించండి దేవాయచు ప్రభా మరి వాక్యం చెప్తే మీరు మాతో మాట్లాడండి ప్రభా దేవాయ ప్రభావ మన ప్రతీర్థి ప్రభావ అది నీ నుంచే కలిగింది కాబట్టి ప్రభా మేము విశ్వసేసి నడుచుకుంటాం ప్రభా మరి మీరే మాకు తోడ ఇల్లు నడిపించే ప్రభావం మరి పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభావం మరి మీరే మమ్ముతుంది ప్రభా ఆది అంతము ప్రభా మీరే తోడ ఇల్లు నడిపేశారని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుందండి ప్రభువా నిమ్ే స్ం తును ప్రభువా నిమ్ స్ం తును ప్రభువా ప్రేమ మయాయేసు ప్రభువా నిమ్ స్ం తును ప్రభువా నిమ్ స్ను ప్రభువా అనుదినము అనుక్షలము ninne stutinthunu prabhawa ninne duva pri mamaya isu prabhuva ninne stutinthunu prabhawa ninne stutinthunu prabhawa yuga tale ninannu ప్రేమతో బలచు ప్రభువాతా లే ప్రేమతో బిలచ ప్రభువా నందని చాలా ప్రేమీ చే నని చాలా ప్రేమీ జనా ప్రాణం చావు నాకై క్షలాకే హీ మమేసు ప్రభువాటును ప్రభువాటును ప్రభువాదవాటలీలచి నా ప్రభువా టనీ గు నిలచీ నా హృదయాన్ని తావో ప్రభువా హృదయం గణములోకి అరుదించినావు హృదయం గణములోకి అరుదించినావు నా కేనందమే నాకెంతో ఆనందమే ప్రేమయా ప్రభువా నిన్నేస్తును ప్రభువా నిన్నేస్తును ప్రభువా చోదనలు నన్ను చూపుకోనినా ఆ వేదనలు నన్ను అమలు కొనినా చోదనలు నన్ను చూపుకోనినా వేదనలు నన్ను అమలు కొనినా చోధనారోదనా వేదనలో శోధన రోదనా వేదనలో నిన్నేస్తూ తింతులు ప్రభువా నిన్నేస్తును ప్రభువా ప్రేమ మాయాసు ప్రభువా ప్రభువా నిన్నేస్తును ప్రభువా అనుదినము అనుక్షణమును ప్రభువా నిన్నేస్తు ప్రభువా అల్లేడియా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి చిన్నగా వాక్యం తీసుకుందాం పరుశుతురవగుదేవా మీకు వదనాలైనా ఇస్రాయల్ గొప్ప తండ్రి మీకు కృతజ్ఞ తెలియజయ్యా ఇంతవరకు మీరు మాకు సహాయకులు కూడా నడిపించేందుకు మీకు ఎంత వందనాలు ప్రభావ మీ మనస్థితి ఇచ్చేలాగా కనపరిచేలాగానే ఇచ్చిన అవకాశాలు బట్ మీకు వందనాలనైనా ప్రభావ మీ యొక్క స్వరం వినాలని మేము ఆశపడుతున్నాం తండ్రి మాతో మాట్లాడండి హృదయాన్ని పరిశీలించండి ప్రభావ ప్రతి విషయంలో మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం కొన్ని కొంత కాలం నుంచి ప్రభా పరిశుద్ధాత్మ వారాల గురించి మేము ధ్యానిస్తున్నాం అయినా మరొక సహాయం మనగించండి తండ్రి మరి కొంతగా మేము చిన్న గొరపులలాగా మీరు నడిపిస్తారు మెల్లమెల్లగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంత జీర్ణించుకోలేం ప్రభావా దాన్ని అవగాహన చేసుకోలేం ప్రభావా సహాయపడి మహిమనుందమని ప్రార్థిస్తున్నాం నైనా ముఖ్యంగా ప్రభావ ఆత్మీయ వరాలని ఏ రీతిగా మీ మహిమార్థంగా మనలను మీరే మాకు చూపించి నేర్పించమని ప్రార్థిస్తున్నాం గొప్ప గొప్ప తండ్రి మీకు పొందాలి ప్రతి విషయంలో మీ కొరకు సహాయపడమని ఏ సూక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆత్మీయ వరాల గురించి మనం కొంతకాలం గురించి ధనించినాం ఇంతవరకు మనము పరశుదాత్మ అభిషేకం గురించే ధ్యానించినాం పరశుదాత్మ ఎందుకు అవసరం లేదు ఎందుకంటే ఉన్నప్పుడే ఆ వరాలు మనకు అనుగ్రహించబడతా ఉంటాయి పను నిమిత్తం దేవుని మహిమార్థం నిమిత్తం సంఘక్షేమం కొరకు అదే రీతిగా వ్యక్తిగత జీవితంలో పర్సనల్ గా దేవునితో సహవాసం కలిగడంలో ఆత్మ ఫలాలుగా కనిపించాల వరాలు ముఖ్యమే ఫలాలు ముఖ్యమే కానీ నన్ను అడిగితే ఏవి ముఖ్యం అంటే వ్యక్తిగత జీవితంలో ఫలాలే ముఖ్యం ఎందుకంటే ఎన్ని వారాలున్నా ఫలాలు లేకపోతే గణగడనాడు కంచు అదేంటి మన పాత్ర నీళ్ళు కుండ అని అక్కడ చెప్పబడతా ఉంటుంది అన్నట్టు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఎక్కువ ప్రవచిస్తాం ఎక్కువ భాషలో మాట్లాడతాం కానీ ఏం లేదు స్టఫ్ ఏం లేదన్నట్టు ఫలమే లేదన్నట్టు కుండ నిండుకుంటే అది శబ్దం ఏం చేస్తుంది అన్నట్టు కాబట్టి పౌలు కొరింతలు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయంలో ఇదే అంశం గురించి మాట్లాడుతున్నాడు ఎన్ని వరాలు ఉంటే ఏం లాభం నీకని మొదటి వర్షంలో ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడడి సంబంధమైన వరాలను ఆసక్తితో ఆపేక్షించుడి కాబట్టి మొదటి వర్షంలో ఏమని చెప్తుందంటే ప్రేమ కలిగేటకు ప్రయాసపడడి ఆత్మ సంబంధం వివరమైన ఆసక్తితో ఆపేక్షించుడి విశేషంగా మీరు ప్రవచన వరం ఆపేక్షించుడి ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటప్పుడు ఎక్కువ భాషల్లో మాట్లాడుతూ ఉంటాను నేను కానీ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు చాలా అసలు వెరీ రేయర్ గా భాషలో మాట్లాడుతూ ఉంటాను నేను ఎందుకంటే ఇక్కడ చాలా తేటగా ఉంది పబ్లిక్తో మాట్లాడేప్పుడు భాషలో మాట్లాడితే వానికి ఏం అర్థమవుతుంది వివి అది అర్థం చెప్పే ఉన్న వానికి అర్థమవుతుందేమో కానీ అది చాలా తక్కువ ఆ వరం సేవలో మాట్లాడుచున్న భాషలో మాట్లాడేవాడు తర్వాత మూడో వర్షాలు క్షేమ అభివృద్ధి హెచ్చరికయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు అయితే ప్రవచనము మనుషులకి ఆదరణ సంఘానికి క్షేమం హెచ్చరిక కానీ భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజ చేసుకున్నాను ఇక్కడ సీక్రెట్ ఉంది నీకు క్షేమము అభివృద్ధి కావాలంటే నువ్వు భాషలో మాట్లాడాలంట కానీ ప్రవచించేవాడు సంఘం నాకు క్షేమాభివృద్ధి కలిగజేయం ఈ స్వార్థం లేకుండా మన క్షేమాభివృద్ధి ఎక్కువ పట్టించుకోకుండా సంఘక్షేమం ప్రయాసం సంవత్సరాలు ముప్పై ఏళ్ళు కానీ ఈ వాక్యం ఏమంటుందంటే ఫస్ట్ నీకు క్షేమాభివృద్ధి ఉంటేనే కానీ నువ్వు సాక్షిగా ఉండలేవు అందుకు భాషలలో కూడా ప్రార్థించాలా అది వ్యక్తిగతమైన జీవితా అందుకే ఐదో వర్షం అంటూ మీరు అందరూ భాషల్లో మరడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచించవాలని మరి విశేషంగా కోరుచున్నాను రెండు ఇంపార్టెంట్ అని చెప్తుండు తర్వాత క్రిందికి వెళ్తే పన్నెండో వర్షంలో మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలవారు గనక సంగమనకు క్షేమ వృద్ధి అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి చూడండి అవి అవి విస్తరించాలంట క్షేమ వృద్ధి అవి మీకు విస్తరించాలంట అంటే విస్తరించాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు అంటే అవి అభివృద్ధి కావాలంటే ఏం చేయాల ఆ వరాలు నీలో సమృద్ధిగా కావాలంటే ఏం చేయాల మీరు ప్రయత్నించాలా అంటున్నాడు నీకున్న ప్రతి వరాన్ని ప్రయత్నం చేయాలా అంటున్నాడు క్రైస్తవ జీవితమే ప్రయత్నాలతో కూడింది కదా ప్రతి వరాన్ని ప్రయత్నం చేస్తూ ఉండాలంటున్నాడు ముఖ్యంగా ఇరవై రెండవ వర్షాలు ఏముంది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసాలకే సూచకమయ్యున్నది అంటే నువ్వు ఇది ఎట్లా బా అర్థం చేసుకుంటారు చెప్పండి ప్రవచించట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైంది వాటి భాషల్లో మాట్లాడేవాడు అవిశ్వాసులకు సూచకమైనదింట భాషలు ఎట్లా చెప్పండి వీళ్ళు మాట్లాడే భాషలు ఎందుకంటే మనం చూస్తాము ఆ పుస్తకరంలో నెక్స్ట్ టైం చూపిస్తాను ఈ రోజు ముగించేసాం దాన్ని కూడా ఆ రోజులలో పస్కా పండగ ఆచరించడానికి కొరకు ఇస్రాల్ ఏ దేశంలో ఉన్నా సమాచారానికి ఒక్క రోజు అక్కడికి రావాలి పట్టణానికి నర్చుదేమికి పస్కా పస్కా పండగ ఆచరించి ఆ ఇంకా కొంతకాలంకి పెంత కొత్త పండగ కూడా వస్తుంది కాబట్టి పస్త పండగ తర్వాత ఆ పండగ కూడా ముగించుకొని అప్పుడు ఎవరి దేశానికి వారు వెళ్ళిపోతారు ఆ రోజు చరిత్రలో అయితే రకరకాల దేశలు ఇస్రాయల్ బ్రి ఇస్రాయల్ బదిలే రకరకాల దేశాల స్థిరపడ్డవాళ్ళు ఆ పండగకి ఆ రోజు రావడము ఆ రోజు తనతో పాటు ఈ నూట మంది మీద దేవుని యొక్క ఆత్మకు మరించబడము అన్య భాషలో మాట్లాడటము వాళ్ళందరూ ఆ పైన గది నుంచి కిందికి దిగొచ్చి పట్టణము మధ్యలో నిలబడి ప్రవచిస్తూ మాట్లాడుతున్నారు అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు అయితే నేను ఇది పోయిన ఒక రెండు వారాల క్రితం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే దేవుడు ఆ బాబేలు గోపురము కట్టే కాలంలో నిమరోదు ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్ మనుషులందరూ ఐక్యత కలిగిన వారు ఒకటే భాష ఉంటే భూమి అంతటా ఉంది వాక్యం ఆది భూమి అంతటా ఒకటే భాష ఉంది వాళ్ళంతా ఐక్యత కలిగి ఆ గోపురాన్ని గడుతున్నారు అంటే ఉన్నత స్థితికి ఎదగాల జీవితంలో నీ సొంత ప్రయత్నాలతోని అది సైకాలజీ అన్నట్టు ఈ లోకపు సబ్జెక్ట్స్ అంట అవి చెప్తాయి నువ్వు కృషి చేస్తే ఋషి వైతావు అంటారు కృషి చేస్తే ఏదన్నా సాధిస్తావు కానీ మనం ఏమంటాం తెలుసా ప్రభు సాయం లేకుండా ఎంత కృషి అన్నా వేస్టే నాలో నాలో నాలో ఉండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేడని నాలో నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేడు కాబట్టి ఎంత కృషి చేసినా ఫలం రాదు ఎందుకంటే నువ్వు ఆయనలో లేవు కాబట్టి మరి మీరు అనేసి ఎట్లా ఫలిస్తున్నారు బ్రదర్ అనిలు ఎందుకు ఫలిస్తున్నారంటే దేవుని విధానాలు నేర్చుకున్నారు రక్షణ అనుభవం లేకున్నా ఆయన విధానాలు నేర్చుకున్నారు ఏంది ఆ విధానం అంటే ఈ సృష్టి ముందుకు పోతూ ఉండాలా ఈ లోకం ముందుకు పోతూ ఉండాలా అందరు జీవించాలా అందరికీ ఆహారం ఉండాలా మళ్ళీ దీన్ని ముందుకు నడిపించే ఎవరు మనుషులే అన్యులు నడిపిస్తున్నారు కాబట్టి ఆయన వాళ్ళని ఆ రీతిగా ఆశ్రయిస్తున్నాడు వాడు రక్షణ అనుభవం లేకున్నా ఈ లోకంలో ఆయన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు దీన్ని కొనసాగిస్తున్నాడు దీన్ని ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి వాడికి అభివృద్ధి ఉంది కానీ రక్షణ పొందిన అవి చేస్తా రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది బిజినెస్లు ఉన్నారు రక్షణ పొందిన వారు ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు రక్షణ పొందిన వారు ఎంతమంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు చాలా తక్కువ కదా మరి ఈ లోకం నడవాలా ఆర్థిక స్థితి ముందు పోవాలా పేదవాళ్ళకు ఆహారం ఉండాలా బిజినెస్లు ముందు కొనసాగాల బస్సులు తిరగాల ట్రైన్లు తిరగాల అది తిరగాలంటే మన అది ఈ లోకం చక్రం తిరుగుతూనే ఉండాలా దేవుని దృష్టిలో ఈ లోకం ముందు పోతూనే ఉండాలా మళ్ళీ దాన్ని నడిపించటం అన్ని మరి వాళ్ళకి సహాయపడకుండా ఎట్లుంటాడైనా దేవుని దృష్టిలో సువార్త ఎట్లా పోయి పోవాలన్నప్పుడు అది చూపిస్తుండే అక్కడ నిమ్మరోజు ఆ యొక్క గోపురం కట్టిస్తూ మనం అందరము చెదిరిపోకుండా భూమి ఒక్కరిమే ఉండేలాగా ఎక్కడి నుంచి చూసినా బాబెల రోగ గోపురం కనిపించేలాగా దాన్ని కట్టుకుందామని వాళ్ళు కట్టడం ఆరంభించినప్పుడు దేవుడు చూసి వీళ్ళకి ఇంత తెలివే ఖరిది మంచి చెడు అనే తెలివినిచ్చి ఊటి నుంచి తెలివి గోపురం కట్టగలుగుతున్నారు ఆ అంత సైన్స్ ఎక్కడ ఉండే మెజర్మెంట్స్ ఎక్కడున్నాయి దాంట్లో ఇటుకో పెట్టినరా ఏం పెట్టిండ్రు సీకులు పెట్టిండ్రా స్టీల్ పెట్టినరా అంత పెద్ద గోపురం కట్టుకుంటా పోతున్నారు పైగా మనుషులు కట్టుకుంటూ పైకి ఎత్తా ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ తారుమారు చేసి గో బాపురం గోపురం కూలిపోయింది ఏ గోపురమైనా కూలిపోవాల్సిందే అది కూలిపోయినాక మనుషులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారు కింద భూమి మీద పడిపోయి వారి భాషలన్నిటినీ తారుమారు చేసింది దేవుడు గలిబిలి అందుకే బాబెలు అంటే గలివిలి ఆత్మీయ జీవితంలో మతపరమైన జీవితం అంతా గలిబిలి ఈరోజు ఎందుకంటే మహాబాబులోని ఇక్కడే ఉంది మరి అక్కడ వారి ఐక్యత ఉన్నప్పుడు దేవునికి విరుద్ధంగా వాళ్ళు ఆ యొక్క గోపురం కట్టుకుంటున్నారు మనమందరం ఐక్యత కలిగి ఉందాం దేవునికి విరుద్ధంగా అదే విధానాన్ని మనం అపోస్తకారంగా చూస్తున్నాము దేవుని యొక్క ఆత్మ దిగి రావడం వల్ల వాళ్ళందరూ ఐక్యత కలిగిన ఒక భాషలో ఉన్న వాళ్ళు పలు రకాల భాషలు మాట్లాడినరు అయితే కొందరు ఏమంటున్నారంటే వీళ్ళు పిచ్చోళ్ళ ఎబ్రి భాష కాదు కదా ఇది భాష కాదు కదా కానీ ఇది ఏం భాష గ్రీకు భాషనా కాదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వీడి పిచ్చేవాళ్ళు వీళ్ళు తాగిన వాళ్ళు ఇట్లా మాట్లాడతారు అప్పుడు పేదలు అది కాదని తర్వాత కొంతమంది ఏమంటారు ఇది మా భాష కొంతమంది ఇది మా భాష నువ్వు మా భాష మాట్లాడుతున్నావు నువ్వు మా భాష మాట్లాడుతున్నావు అని ఒకరొకరు సంభాషించుకొని వీళ్ళు చెప్పింది వీళ్ళకి ఎట్లా సాధ్యం మా భాష ఎట్లా వస్తుంది మా దేశంలో మేము ఉన్నప్పుడు నేర్చుకున్న భాషలు వీళ్ళకి ఎట్లా వచ్చాయి వీళ్ళు దేశాకే రాలేదా వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా ఇంతకాలం వీళ్ళకెట్లు వచ్చినాయి ఈ భాష కాబట్టి ఆ రోజు కృపవారలలో భాషల వరము వాడు ఇతరుల భాషలో మాట్లాడగలిగిండు అది కూడా అన్య భాషనే ఉదాహరణకి రెండు వేల సంవత్సరాల మన దేశస్తులు ఇక్కడ ఇస్రాయల్ పదలు ఇక్కడ ఉండి ఇండియాలోకి ఇండియా ఇస్రాల్ పదలు అక్కడ పోతే అక్కడ ఎవరన్నా ఒకరు సంస్కృత భాషలో మాట్లాడండి అప్పుడు ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలి నీకెట్లా సంస్కృత భాష వచ్చు కేవలం ఇండియన్స్కే వచ్చు కదా సంస్కృత భాష ఈరోజు ఇండియన్స్ కూడా అందరికీ రాదు మర్చిపోయారు భాష అదే రీతిగా చైనా నుంచి చైనాలో స్థిరపడ్డ యూదులు ఇస్రాయల్ దేశం పోతే ఆ రోజు పేతురు ప్రవచించేటప్పుడు మాట్లాడతారు భాషలలో కోరన్నా చైనీస్ భాష మాట్లాడితే నీకు ఎట్లా తెలుసు క్యాంటనీజ్ మ్యాండరిన్ రెండు భాషలే చైనాలో వాళ్ళు అట్ల ఆశ్చర్యపోయి దేవుని మహిమ పరిచారు దాని తర్వాత పేదరు చెప్పినట్లు సువార్త విని అందరూ ఏసుకృష్ణ బాబు సంబంధాలు అది ఆశ్చర్యం ఆ అయితే ఇప్పుడున్న రకరకాల భాషలు మాట్లాడుతున్నారు ఆ భాషలు నీ పక్కన ఉన్నది నా పక్కన ఉన్న ఎందుకు ఆ రోజు ఆ ఇస్రాయల్ ప్రజలందరూ చెదిరిపోయిన వాళ్ళందరూ ఆ రోజు పండగ ఆచరించడానికి ఏర్షల్లోకి వచ్చినారు కాబట్టి వాళ్ళకందరికీ సువార్త ప్రకటించబడితే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ దేశాలకి వాపస్ వెళ్ళిపోయి అక్కడ సువార్త స్టార్ట్ చేస్తారు అది ఫస్ట్ మిషనరీ మూమెంట్ వరల్డ్ మిషనరీ మూమెంట్ అక్కడ స్టార్ట్ అయింది దేవుని విధానం అది ఆ రోజు భాషలు తారుమారు చేసిండు దేవునికి విరుద్ధంగా ఐక్యత ఉన్నందుకు ఇక్కడ భాషలు తారుమారు కావడం వలన ఐక్యత పెరిగింది ప్రపంచాత్మకంగా సువార్త ప్రకటించడం కొరకు అక్కడ భాషల వరం వాళ్ళకి అనుగ్రహించింది మిస్ట్రీ కదా కానీ నువ్వు నేను మాట్లాడే భాషలు దేవునితో సంభాషించే భాషలు కానీ ఇతరులకు అర్థం కాని భాషలు అవసరం లేదు అన్నట్టు అర్థం కాని అవసరం లేదు అన్నట్టు అదే చెప్తాడు పౌరు భాషల అర్థం అవసరం లేదు ఎందుకంటే భాషలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన భాషల వరాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా లేక కృపారులన్నిటిని ఎట్లా క్రమంగా పాటించాలనేది ఈ పద్నాలుగవ అధ్యాయం అంతా మాట్లాడుతున్నాడు అక్కడ అక్కడ స్టార్ట్ అయింది కొనంతీ సంఘంలో అంత గందరగోళం స్టార్ట్ అయింది ఒకడు ప్రవర్తిస్తున్నాడు ఒకటి భాషలో మాట్లాడుతున్నాడు ఒకడు బుద్ధి చెప్తున్నాడు ఒకడు ఇది చెప్తున్నాడు ఒక పాటలు పాడుతున్నాడు అంతా గలిబిలి మళ్ళా బాబేలు వచ్చేసింది ఏ బాబేల నుంచి బయటకు వచ్చిండ్రో ఆ బాబేలకే మళ్ళా పోయిండ్రు అక్కడే మనం అందుకు పావులు వాళ్ళని హెచ్చరించినట్టు ఎట్లా జీవించాలా ఎట్లా చేయాలనేది ముప్పై ఒకటో చూస్తాం అందరూ నేర్చుకున్నట్లు అందరు హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించు మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి కాబట్టి అలాగే పరుశుధుల సంఘంలో అన్నిటికీ దేవుడు సమాధానకే కరత కానీ అల్లరికి కరత కాదు సో ఎవడి ఇష్టం వాడు చేసుకుంటా వచ్చుకుంటా పోతుంటే అది అల్లరి అన్నట్టు ముప్పై తొమ్మిదో వర్షాలు ఏమన్నాడు అంటే కాబట్టి నా సహోదరుల ప్రవచించట ఆసక్తితో ఆపేక్షించి భాషలతో మాట్లాడుట ఆ శక్తితో ప్రవేశించ ఆపేక్షించండి ప్రవచన భాషలతో మాట్లాడట ఆటగా పరచొద్దు అంటారు సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయుడి ఒక టైం ప్రవచనం వచ్చినప్పుడు మనం సైలెంట్ అయిపోతాం ఒక టైం అందరి భాషలో స్థితించాలి అందరి దేవుని కలిసి చేస్తా ఉంటారు సో గలిబిలి లేదన్నట్టు ఆ విధానం మనకి జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని పొందుకోవాలా అనేదే దేవుని యొక్క దృక్పథం అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఇవి ఎందుకు ఇచ్చింది అనేది అంటే మనం ఇందాక చూసినాం సంఘ క్షేమం కోరిక మనుషుల క్షేమం కోరిక ఇవన్నీ స్వస్థత వరం ఉంది ఆ రోగి స్వస్థపరచబడాలంటే ఈ వరాలు ఉండాలా సంఘంలో దేవుని విషయమైన జ్ఞానం నేర్చుకోవాలంటే మళ్ళీ బుద్ధి వాక్యం చెప్పేట ఉండాలా నీ క్ర నీ మార్గం పెట్టుకోవడానికి మీకు బుద్ధి చెప్పే అవసరం దైవికమైన జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందాలంటే జ్ఞానవాక్యం ఉన్న వాళ్ళు అవసరం రాబోతున్న ఎటువంటి శ్రమాలు రాబోతున్నాయో గ్రహించి చెప్పాలంటే ప్రవచన వారం ఉండేవాళ్ళు అవసరం కాబట్టి ఇవి అన్నీ సంఘక్షేమం కొరికే ప్రతిదీ సంఘక్షేమం కొరికే అనుగ్రహించబడింది వీటిని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి మనము స్వీకరించాలా తర్వాత ఆయన వీటన్నిటిని పాటించమంటున్నాడు కదా బహు ప్రాముఖ్యమైనది పాటింపు లేకపోతే దానికి అర్థం లేదన్నట్టు తర్వాత ఎక్కడ మనం చూస్తున్నాం వీటన్నిటిని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోమంటుండో అదొక్కటి నేను చూపిస్తాను చూడండి అదొక్కటే చివరి పాయింట్ నేను మీ తను చర్చించాలనుకుంటున్నాను అది తిమూతికి పౌలు దాన్ని చూపిస్తారన్నట్టు తిమూతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉంది తిమూతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఆయన తిమోతికి హెచ్చరిక ఇస్తున్నాడు అన్నట్టు ఏమని ఇస్తున్నాడంటే నీ సేవా విధానంలో ఎట్లా నువ్వు కొనసాగాల అని చెప్తున్నాడు తర్వాత ఆరో వచనంలో ఈ సంగతులను సహోదరులకు వివరించినలా నీవు అనుసరించచ్చు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు రీసేసినకు మంచి పరిచార ప్రభ ఎందువు అంటే మంచి పరిచార ప్రములు క్రమంగా పాటించుకుంటావు ప్రార్థనలోను బోధనలోను వాక్యంలోను నా తర్వాత అవిత్రమైన ముస్లామ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోను తర్వాత పన్నెండో వర్షంకి వచ్చేటప్పటికీ నీ యవను బట్ నీ బట్టి ఎవరిను నిన్ను తృణీపరింపని ఎక్కము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసలకు మాదిరిగా ఉండము అంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఉండాలి ప్రతి విషయంలో నువ్వు ఎగ్జాంపుల్ లాగా ఉండాలి నువ్వు ఉండగలవా ఇది చాలా ఛాలెంజింగ్ వర్డ్ నీ మాటలలో నువ్వు ఇతరులకు మాదిరి ఉండగలవా పలాని బ్రదర్ పలాని సిస్టర్ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు బహు జాగ్రత్తగా మాట్లాడతారు ప్రవర్తన ఎక్కడైనా ఒకటే ప్రవర్తన ఇంట్లో అయినా బయటైనా కానీ ఒకటే ప్రవర్తన ఉంటాం అది నువ్వు చూపించగలవా నీ ప్రవర్తనలో ఎటువంటి వ్యత్యాసాలు ఉండకుండా ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఎగ్జాంపుల్ ఇతర విశ్వాసలే నీ నుంచి నేర్చుకోవాలంట అది చాలా కష్టం కదా గొప్ప గొప్ప సేవకులు నీ నుంచి నేర్చుకుంటారంట అందుకే పదమూడవ చూడు నేను వచ్చే వరకు చదువుట ఎందు హెచ్చరిట ఎందు బోధించే ఎందు జాగ్రత్తగా ఉండుము బహు కష్టం కదా చదువుటంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏదో అట్లా గుడ్డిగా చదివే పరిశీలన రాసి వస్తుంటాం కానీ ఈ రోజులలో ఇక్కడ మటుకు అట్లా అట్లా చదవద్దు అంటుంది ఉండాలంట చదువు బోధిస్తేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా ఉండాలంట ఇప్పుడు చూడండి లాస్ట్ గా నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తా పద్నాలుగో వచనం పెద్దలు హస్త నిక్షేపణము చేయగా నీకు అనుగరింపబడి నీలో ఉన్న వరమును ఆలక్ష్యము చేయకుము ఆలక్ష్యం అంటే ఎవరైనా చెప్పగలరా ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది కొన్ని కృపా వరలు ఎట్లా వస్తాయి అనేది ఇది ఎప్పుడు నేను చెప్పలేదు కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి చర్చలు ఇట్లా చెప్తే ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్రదర్ సేవ జీవితంలో ఎంతో కాలంగా ఉండి సేవలో ఈ అన్ని రుచి చూసినవాడు ఈ వరాలని అన్నిటినీ సేవలో పాటించినవాడు ఆయన నీ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు నీకు కొన్ని వరాలు రావచ్చు అనుంది వాక్యం పెద్దలు హస్త నిక్షేపణం చేయగా తల మీద ప్రార్థించినప్పుడు ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము అంటున్నాడు అది ట్రాన్స్ఫర్ అయితే నేను చూసిన ఇది నా లైఫ్లోనే నేను చూసిన పర్సనల్గా హీలింగ్ గిఫ్ట్స్ కానీ ప్రాఫెసీస్ కానీ ఒకటి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి ఫాలో ఉండొచ్చు బలీనేతలు పెద్దవాళ్ళు ఒక వాక్యంలో తప్పిదం చేయొచ్చు ఇంకొక వాక్యంలో కరెక్ట్గా చెప్పచ్చు అందుకే మనం సంపూర్ణ అవటం సాగిపోవాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ ఏముందంటే నీ వరంను నిర్లక్ష్యం చేయొద్దు అలక్ష్యం చేయొద్దంటే కేర్లెస్ ఉంటద్దు ఆలక్ష్యం అంటే అదే కదా ఇంగ్లీష్లో చూస్తాం ఫోర్ ఫోర్టీన్ నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేయొద్దు అన్నది అలక్ష్యం అంటే అలక్ష్యం అనేది తెలుగులో అలక్ష్యం చేయొద్దు అంట చిన్న యొక్క గిఫ్ట్ని అంటే దాని అర్థం ఏంటంటే ఉపమానం చెప్పినట్టు వాడు ఒక తలాంత వాడు ఏం చేసి దాన్ని పోయి భూముల నాటేసిండు వాడు అలక్ష్యం చేసిండు వాని గిఫ్ట్ని అలక్ష్యం చెయ్యొద్దు మనం నీకు ఏ వరం ఉన్నా దాన్ని అలక్ష్యం చేయొద్దు పాటిస్తా ఉండాలి ప్రాక్టీస్ చేయడం ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తేనే ఉండాలి తరచుగా మనము వీటన్నిటినీ ప్రాక్టీస్ చేయాలి దాని తర్వాత పదిహేనో వర్షం లేముదా చూడండి పదిహేనో వర్షం లేముదా చూడండి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తం ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు కృపావరల వలన క్షేమం కలుగుతుంది కదా సంఘానికి క్షేమం కలుగుతుంది వ్యక్తిగతంగా నీకు కలుగుతుంది క్షేమం క్షేమ అభివృద్ధి అంటారు దాన్ని నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తము వీటిని మనస్కరించము అంటే ప్రాధాన్యత ఇచ్చి వాటిని స్వీకరించము వీటి అంతే సాధకము చేసుకున్నాము సాధకం చేసుకోవడం అంటే ఏంటో ఎవరైనా వీటి అంతే సాధకం చేసుకోవడం అంటే పదిహేను first humble meditate upon these things give the essence wholly to them that they the profiting may appear to all so any profit ni profit ostu anukuntundi ee vakyam viti me nuvu dhyanam chesthe sampurnanga vaatini swikaristhe neeku profit anta first iranga kada tarvata ne galigina ee varalananannitni ne gyanamlo gaani nuvu etlona ni bodala gaani 16 avasaramlo నిను గుర్చో నీ బోధన గురిచయో జాగరత కలిగిండము వీటిలో నిలకడగా ఉండుము నీ బోధలో సాక్ష్యంలో నిలకడగా ఉండము నీవిలాగ చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందువు కాబట్టి నెక్స్ట్ వీక్ మనం ఏం చేస్తామంటే ప్రతి వరాన్ని ఒక్కొక్క తర్వాత ఒకటి దీర్ఘంగా ధ్యానించడానికి ప్రయాసపడతాం అటువంటి కృపను ప్రభు అని గరించాలని ప్రార్థిస్తాం పరశుద్ధు ర తండ్రి మీకు వందనాలనైనా గొప్ప దేవ మీ కృతజ్ఞతలు ప్రభు ఇక వాక్యంలో మీరు మాకు శాఖలు ఉండేది అనిపించాల ప్రతి పనులు కనీయం అనించండి కృపారుల విషయంలో మీరు అభివృద్ధి పొందాల ఇతరులకు కనపరచాలని చెప్తున్నారు ప్రభావ కనపరచలాగానే సహాయపడండి ప్రభావ వాటిని ఆలక్ష్యం చేయడానికి వీలు లేదు కంటిన్యూస్ పాటించడం తండ్రి కృతజ్ఞత సర్వశక్తి మంత్రుల సర్వాధికారి దేవాయత్తు ప్రభా మరి వాక్యం చూతం మాట్లాడిన నీకు పొందిన ప్రభా దేవాయత్స ప్రభ మరి ప్రతి పాయింట్స్ పై కూడా మరి ఎన్నో మర్మాలు దాచిపెట్టినారు ప్రభా ఏసు ప్రభా మరి ఈ రోజు ప్రభావం రిలీజ్ చేసి మాకు చూపించి మాకు నేర్పిస్తున్న ప్రభా దాన్ని నీకు పొందినాలి తండ్రి కృతజ్ఞతలు ప్రభావ దేవాయస్రభ మరి ప్రతి దిగుడు ప్రభావ మేము తెలుసుకునే ప్రభావ ఇంకా ప్రాక్టీసింగ్ లో పెట్టాలి ప్రభా దేవ మరి మీ మా ప్రసారం దాయిచ్చేయని ప్రభావ దేవాయస మా ద్వారా ప్రభా అనేకులు కూడా మరి విశ్వాసంలోకి రావాల్సిందే ప్రభా దేవాయసు ప్రభా విశ్వాసులకు చెప్పించాలంటే ప్రభా మా ప్రతి ప్రవర్తన ఎవ్రీథింగ్ ప్రభా పర్ఫెక్ట్ గా ఉంటేటట్టు సహన ఇచ్చాం ప్రభా దేవాయసు ప్రభా మా మేము చేయించి కావాలి ప్రభా ఇంకా మాలో ఉన్న ఆయస్కారంగా మీరు తీసుకురామని ప్రార్థిస్తుంది దేవాయసీ ప్రభా మమ్మల్ని చూసి ప్రభా ఇతర నేర్చుకునే వారిలాగా ఉండాలి ప్రభా కాబట్టి ఏసు ప్రభా మేము పర్ఫెక్ట్ గా ఉంటే ప్రభా ఇతర నేర్చుకోగలుగుతాం ప్రభావ అందుకే ఏసీ అని పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మాకు నడిపింపు ఉంటేనే ప్రభా మేము ఇవన్నీ చేయగలుగుతాం ప్రభా దేవాయసు ప్రభాని యొక్క ఆత్మచేత ప్రభావ మాకు సాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తల్లి దే వైసీ ప్రభాని యొక్క పరిశుధాత్మ ద్వారా ఎవరిడే మాకు నడిపింపు దయచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వయసు మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా ప్రభా అది మేము గ్రోత్ చేసుకోలే ప్రభా ఏది కూడా అది స్టాప్ చేయడానికి వెళ్ళే ప్రభావ అది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండాలి ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించిన ప్రభావ దే వాయసు ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభావ ప్రతి వర్డ్ని మేము అనుసరించి మేము నడుచుకోవాలి ప్రభావ ప్రతిదీది మేము నేర్చుకోవాల అది ఎప్పటికీ మేము మర్చిపోకుండా మారు ధర పాలకాలను మేము రాసుకోవాలి తండండి దేవాయసీప్రభ మేము కంఠభూషణగా ధరించుకోవాలి ప్రభావ ప్రతి వాక్యను కూడా ప్రభావ దే వాయిస్త ప్రభా అనేకులకు మేము సత్యాన్ని ప్రకటించాలి ప్రభావ ఈ యొక్క పరిశుద్ధాత్మ కోసం కూడా ప్రభావ మేము అనేకులకు పంచాల ప్రభా ఏసు ప్రభా మేము విని ప్రభా అది మేము ప్రాక్టీస్ చేసి అనేకులకు మేము చెప్పాలి ప్రభా మేము వెలిగించే వారి లాగా ఉండాలి ప్రభా మమ్మన్న అట్లా నడిపించమని ప్రార్థిస్తుందండి యొక్క పని యొక్క జ్ఞానం దేవాయత్స ప్రభా ప్రతి వర్డ్ ప్రభా ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రభా దేవాయ ప్రభ అందుకే నో నాకు మరో తేనె ప్రాగుమని అంటున్నావు ప్రభా దేవాయ ఎంతో రుచిగా కాబట్టి ప్రభా మరి అది నేర్చుకో ప్రభా మరి తేనె పట్టు తినమంచున్నా ప్రభా అదే కాబట్టి ప్రభా మాకు జ్ఞానం ఇస్తుంది కాబట్టి ప్రభా మరి ప్రతిదీ కూడా ప్రభా మేము గా ఉండాలి అనేకులకు మేము పంచాలి ప్రభని యొక్క నా దేవ వాళ్ళ జీవితాలు కూడా మారు మంచుకుంది రక్షణకి రావాలి అట్లా మేము ఎప్పుడు పళ్ళి ఫలితం పొందుతూనే ఉండాలి ప్రభ దేవాయతి ప్రభా నీ యొక్క కృపట్ ఈ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తుంది ప్రభా నీ కృప ఉంటేనే ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి గిఫ్ట్స్ కూడా ప్రభా సక్సెస్ఫుల్ అవుతాయి ప్రభా దేవాయితీ ప్రభా మరి నీ యొక్క కృప కనిక్రమంలో ప్రభా మాకు ఎవ్రీడే దయచేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటుంది దేవాయతు ప్రభ మరి ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశంసని ప్రభా దేవాయతి ప్రభ వాళ్ళ సేవ జీవితాన్ని ఫలివరితం చేయమని ప్రార్థిస్తుంటుంది అదే రీతిగా ప్రభా మన బ్రదర్స్ కూడా ప్రభా ట్రాబల్ ఏరియాస్ ప్రభా వెళ్తుండగా ప్రభ దేవాయ మళ్ళు వాళ్ళ ఏ ప్రాంతానికి అయితే వెళ్తున్నారు ప్రభా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క చీకటి శక్తులు ప్రభావ వాళ్ళు వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ప్రతి ఒక్క చీకటి శక్తులు పారిపోవాల్సిందే ప్రభా రేవాయిత ప్రభా అక్కడ ఉన్న ప్రతి ప్రజలకు ప్రభా మారి మంచు పొందా రక్షణకి రావాల దేవాయ వాళ్ళని పీడిస్తున్న ప్రతి ఒక్క దురాత్మలు పారిపోవాల్సిందే ప్రభా ఈ చూకరిస్తున్న అమూల్యతండి రివాయిత మరి మీరె మరికి సాయం దేని ప్రతి బ్రదర్స్ మీరే తోడ నడిపించే ప్రభాని యొక్క దూతల్ని కాపదలేక దాని ప్రార్థిస్తున్న ప్రభావ వారికి కావాల్సిన అవసర ప్రభ సమకూర్చి పెట్టమని ప్రార్థిస్తుంటండి దేవాయత్స ప్రభ వాళ్ళకి ప్రతిది కూడా ప్రభా ఏదైతే అవసరం ఉందో అది మీకు తెలిసే ప్రభా అవి వారికి తీర్చుకొని ప్రార్థిస్తుందని దేవాయచ ప్రభా ముఖ్యంగా ప్రయాసంతో వెళ్తున్నాగా కాబట్టి ప్రభ నీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచిన అదే రీతిగా ప్రభా అక్కడ ఉన్న ప్రజలు వారి నోటి నుంచి వారి పాపక్షేమాపణ ఒప్పుకునేలాగా వారితో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తుంటుంది ప్రభావ మరి మీరే సహం చేయాలని వారికి మీరే తోడైందని అర్పించాలని మరిబిడన్ సిద్ధపరుచుకోమని స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ జీవన జీవాధిపతి సర్వనుతుడ సర్వశక్తి సంప్రణ మోహనుతుడకు తండ్రి మహిమ స్వరూపకు దేవ నీకు వన్నాలేసయ్యా నీకు స్థుతులు స్తోత్రం అయినా గొప్ప దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపచుకొనైనా మమ్మల్ని సజీలకలు నిలబెట్టినారు ప్రభావ దీవారా మమ్మల్ని కాచి కాపడిన గొప్ప దేవుడు వేసాయ్యా నీకు నా దేవ నా ప్రభా దీని వంతా మీరు మమ్మల్ని కాచి కాపాడందుకే నీకు వందాలేసయ్యా మీకు మధ్య కాలశంలోనైనా మీ సంధులు గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించినారు దాన్ని ఎంతో వందనాలు అర్పించుకుంటున్నామైనా గొప్ప దేవ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడినారనైనా కృపావరాల గురించి మీరు మాతో మాట్లాడిన ప్రభావ పరిశుధాత్మ అభిషేకం గురించి అయినా ఏ రీతిగా ప్రభావ మేము అది మేము జీవించాలనే విషయం మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మాకు ప్రతి వరాన్ని ప్రభావ మేము ఆలస్యం చేయకుండా ప్రతి దశలో మేము అభివృద్ధి పరచుకోవాలా ప్రభావ మా అభివృద్ధి అందరికీ కనపరిచే నిమిత్తం ప్రభావ ఓ ప్రభావ అన్ని విషయంలో మేము అభివృద్ధి పొందాలని నేను మయమపరచాలా ప్రభావ మాకు ఇచ్చిన టిప్స్ అన్నింటినీ మేము ప్రభావ ఇంకా ప్రవర్తి సమృద్ధిగా ప్రభావ మేము రెట్టింపు చేసుకోలేకనా మీ కృపాన్ని గురించి మనం ప్రార్థిష్టం నా దేవన ప్రతి దశలోనైనా ఓ దేవైనా మీకు మాదిరిగా మేము జీవించాలా ప్రభావ మా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారంలోబడి మీరు జీవించాలా ప్రభావ నా దేవన ప్రభావ నీకు ఎంతో వందలు ఇసయ్య ఎన్నో విషయాల ప్రభావం మీరు మాతో మాట్లాడనారు ప్రభావ అయినా ఇసయా ప్రతి విషయంలోనైనా మీకు ప్రభా అంగీకారంగా మీరు సహాయపడండి గొప్పదేవా నీకు వందాలి ఈ సయ్య మీరు అక్కడ తొలిగింది ప్రభావ నైనా మీరు సిద్ధపడాలా ప్రభావ కొరకు మేము ప్రయత్సపడాలా ప్రభావ నైనా ఈ సయ మాకు ఇచ్చిన టిప్స్ అన్నింటినీ ప్రభావ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము ప్రయాసపడి అనేకలు కోటిని ప్రభావ కనపరిచేలాగానే సహాయపడండి అనేకుల ప్రభాన్ని మీ కృపవరాలను పొందుకోవాలా పరిశుధాత్మా అభిషేకం పొందుకుని అయినా మీ కొరకు జీవించేలాగానే సహాయపడడం అనేక సంఘాల్లో ప్రభావ నైనా ఇక విధానం లేదు ప్రభావ అని వాటిని ఏ రీతిగా ప్రవర్తించాలో కూడా మాకు జ్ఞానం మీకు పరిశుదాత్మ నటించిన గొప్ప మిరాకట్ మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీకు సిద్ధపడాలా నైపుల్ మీ నా దేవ నా ప్రభా పోతే ఎంతో విస్తారమే ప్రభావ పనివారు పొదుగున్నారైనా గొప్ప పనివారిని అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ప్రతి ప్రాంతంలో సేవకులు లేపమని ప్రార్థిష్టమైన ప్రతి ప్రాథికారి జరిగించండి అయినా గొప్ప ఈ నెల ప్రభ వచ్చే నెల ప్రభావ మూడు నాలుగైదు తారీఖుల ప్రాంతానికి ప్రభా ఆ ట్రైబల్స్ ఏరియాకి వెళ్తుందిగా ప్రభావ నైనా మీరే మాకు నడిపి మీకు నడిపింపు మాకు అనుగరించాలని మీ సాయం మాకు అనుగరించాలను మీకు పక్షదాత నడిపు ది మాకు అదిష్టమైన మీ అడుగుపెట్టి కొత్త మీరు మాకు అనుగరించి మాకు చీకటి పొందకాలని చైతన్య శక్తుల నుంచి మనుషులు విడదల పొందాల ప్రభావ అనేకులు పాపాల కోలవాళ్ళ జీతాలని ప్రతి బిడల్ మీతో ఆకర్షించడం అంత ఆదిష్టమైన గొప్ప దేవ నీకుల ప్రభావి వాక్య ధైర్యంగా మీద ప్రకటించలేని ఆత్మశుక్తి గొప్ప దేవ మీకు మా అందరిశి అగ్ని కంచి ధైర్యంగా ప్రభావ మీ వాక్యని ప్రకటించలేగనా సంఘం కలిసి ప్రార్థించలాగని సహాయపడని అపోస్తులు ప్రభావం తండ్రి ఏసార్త ప్రకటిస్తుంటే ప్రభా సంఘం అంతా ప్రార్థించింది ప్రభావ ఆయన ఈ సైల్ గొప్ప కార్యం జరిగిన ప్రభావ రీతిగా మీరు గొప్ప దేవ మీరు ఆకట్ దొరుకుంది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకుల్ని సిద్ధపరచాలా ప్రభావ అదే ఎస్ఐ ప్రభాన తండ్రి అనేకులు ప్రభుత్వ సత్యాన్ని గ్రహించాలని సహాయపడము అభివృద్ధిలో ఓ ప్రభావ ప్రవర్తనలో ప్రతి దశలో ప్రభావం జాగ్రత్తగా మేము జీవించాల ప్రభావం మాకు ఇచ్చిన వరాన్ని అభివృద్ధి చేసుకోవాలని సహాయపడడం మనకు బాధ ఇష్టం ద్వారా ప్రభావం మీరు మాతో మాట్లాడిన ప్రభావతం అండి ఎస్ఐ ఆ రీతి మేము జాగ్రత్తగా జీవించాలా ప్రతి విషయంలోనైనా కానీ ప్రభావం ఎస్ఐదు వాళ్ళతో సంభాషించేటప్పుడు ఓ ప్రవణతాన్ని ప్రతి విషయంలోనైనా మీకు మాదిరిగా మేము జీవించాలా జాగ్రత్తగా జీవించాల ప్రభావం ఒక ప్రభావం ప్రవర్తనలో ప్రభావం ఆయన మీకు మహిమ రావాలీతి మీరు జీవించాలన్నా మీకు రూపానుగరించాడు మీలాంటి మనుషులు ఇలాంటి హృదయం కనుగించడం ఇష్టమైన ప్రతి చోట మీ కొరికి మిమ్మల్ని అందరినీ సాశ్రయపెట్టుకొని ఆరదలో పాల్గొనే ఆశ్రయించి సాక్షి పెట్టుకున్నా గొప్ప దేవాలి ఎంతమంది రాలేదా కుటుంబాలు కూడా మీరు ఆశ్రయించి మీ గొప్ప సాక్షిగా నిలబెట్టుకొని ఆమాన్ని మేము తెచ్చుకోండి ఏసుక్రీస్తు పరిస్థితున్నానున్న ప్రాతిష్టాం తంది ఆమె మన ప్రమైన ఏ శి క్రీస్తు కృపా సమాధన నడిపింపు మనందరికీ సదాకాలంతో అయిండను గాక ఆమె